సరే ప్రార్థం చేస్తాం పరిశుద్ధ రేవ మీకు వందనాలను అయినా సర్వోన్నత తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు ఏసయ్యా ఈ ఘర్షణ కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సత్యులెక్కలో నిలబెట్టడానికి మీకు ఎంతో వందనాలను అయినా ఈ దినానికి మీ యొక్క కృపను సహాయాన్ని శక్తిని ఆత్మను బలాన్ని ధైర్యాన్ని జ్ఞానాన్ని సంపూర్ణత పరిశుద్ధతను ప్రస్తుతను అనుగ్రహించి నడిపించండి మేము ప్రతి మృతం సరాలం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండియా ప్రభా ఇక అన్లాక్ వ్యవస్థలకు మేము దక్షిత పడుతుండగా ప్రభా ప్రతి సిపెన్ అవుతుండగా అయినా కాలేజీలు స్కూల్స్ అన్ని ఓపెన్ అవుతుండగా మేము ఏదిగా జీవించాల ప్రభు మీరు తప్ప మాకు ఎవరు సహాయపడలేరు అయినా మీరే మమ్మల్ని కాస్ట్ కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయినా చివరి కాలంలో మేము ఉంటుండగా తండ్రి మీ పక్షంగా మేము జీవించలాగా మీ అందు మేము జీవించలాగా మీ చందరివేయబడి జాగు రాష్ట్రపదా సాయపడమని ప్రార్థిస్తున్నాం అయితే గొప్ప దేవ మీకే వదనాలు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు ఇస్తాయా ప్రభావ మీరు మళ్ళీ సకిన బ్రదర్స్ గురించి ప్రార్థిస్తున్నాను వాళ్ళందరూ వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతుండగా మీరే సహాయకులు గుణి నడిపించామని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ఎవరి మీ యొక్క రక్షణ ప్రణాళికలో వారుండలాగుయపడండి నాయన ముఖ్యంగా తండ్రి మీ వాక్యం పట్ల ఆసక్తి చూపించండి ప్రభావ వాక్యం వినడం చాలా ప్రభా అటువంటి ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని ఎవరి పట్ల ఆ యొక్క ద్వేషము బాగా హృదయం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభావ ఆయన తన మళ్ళీ పనుల జ్ఞానం మాకు అనుగ్రహించండి గొప్పలో మీరు మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి ఆన్లైన్ premamaya he swa prabhuva ninhe stutinnu swa prabhuva premamaya he swa prabhuva ninhe stutinnu swa prabhuva anudinamu anukshanamu anudinamu anukshanamu jinhe stutim somu prabhuwa reinamaya stut prabhuwa jinhe stutim sunu sajwae yo yo jata le nilannu heu prem to pilchau prabhuwa yo yo jata le nilannu ీ ప్రేమకు పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ విచ్చావు నాకై నీ ప్రాణ విచ్చావు నాకై ప్రేమీసు ప్రభువా ప్రభువా కి కానీ గుృదయాలు సువ ప్రభువాదవాదయాని సు ప్రభువా నమ్మి ప్రదానో ఉదయాంగులో చివు Shakyento Anandami Shakyento Anandami Shri Mama Yahya Isshu Prabhubha Inni Yisputin Tulu Prabhubha Anudinamu Anukshanamu Anudinamu Anukshanamu Inni Yisputin Tulu Prabhubha Prena nana ishu Prabhuwa Ninnye ishu Tintan ishavuwa Chodana nana chushukunina Avedana lunalu aluhuhuhunina Chodana lunani chushukunina Avedana lunalu aluhuhunina Chodana vedana शोधन रेदन आविनि नमः विन्ही स्तुतिं त्व प्रभवा विन्ही स्तुतिं त्वं प्रभवा श्री ममलेसु प्रभवा विन्ही स्तुतिं त्वं प्रभवा अनुदिनं अनुक्षनम अनुदिनं अनुक्षनम సరే అపోస్తకార్యంలో నేను ఇప్పుడు ఈ లాస్ట్ రెండు మూడు వారాల నుంచి అపోస్త కార్యం చేస్తున్నా సార్ అపోస్త కార్యంలో కొన్ని ఆ పౌలు సేవ జీవన విధానాలు ఎట్లున్నాయి అనేది నేను చదువుతా ఉన్నాను నేర్చుకుంటున్నా ఎందుకంటే ఆ మంది శిష్యులలో యాక్చువల్గా పౌలు జతపరచబడాల కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని ఆత్మ కొరకు ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు కదా దేవుడు బయపరచకబడ ఈ పౌలకు మతి చేస్తు వాళ్ళు ఏం ఎందుకున్నారన్నట్టు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కొన్ని నేను ధ్యానిద్దాం అనుకుంటున్నా ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడేవాళ్ళు మీకు వందనాలు వేస్తాయా మహోన్నతురా మీకు స్తోత్రాలైన ఈ యొక్క వాక్యాన్ని మేము జ్ఞానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి సత్యాన్ని గ్రహించడండి ఈ యొక్క వాక్యం అనేది వినాల గ్రహించాలా జీవించుకోవాలా మీ కొరకు సాక్షిగా నిలబడాలా అటువంటి సేవ జీవితం నడిపించమని ఏదో తండ్రి అపోస్త కార్యంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే మనం ఈ యొక్క సేవ మొట్టమొదటి సంఘకాలంలో క్రైస్తవులు ఏ రీతిగా సేవను ఆరంభించారు అనేది అక్కడ మనం చూస్తుంటాం అసలు క్రైస్తవులను ఎవరు పిలవలేదు వాళ్ళని కాని ఒక్క స్థలంలో మనం చూస్తాము వీళ్ళందరు ఎవరు అంటే అన్యులు చెప్పారు వీళ్ళు క్రైస్తవులు కానీ దేవుని దృష్టిలో అటువంటి పదం లేదన్నట్టు దేవుని దృష్టిలో అంతరంగ ముందు మార్చబడ్డ వాళ్ళే నిజమైన విశ్వాసులు అన్నట్టు దేవుని కొరకు ఆయన కొరకు సమర్పించుకున్న వాళ్ళు కాబట్టి సేవా జీవితంలో దాన్ పౌలకి దర్శనం కలిగినాక ప్రభువు అయితే దమస్క మార్గంలో అతని తాను మాట్లాడినాక అతను తన జీవితాన్ని సమర్పించుకున్నాక పౌలు తనంతట తానే సేవ చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఆల్రెడీ పన్నెండు మంది శిష్యులు దాని తర్వాత నూట మంది కావడం చూస్తాం మనం ఆ పన్నెండు మంది ఆ నూట మంది సేవ ఆరంభించేటప్పటికి వాళ్ళంతా ఆల్రెడీ పవర్ఫుల్ పొజిషన్స్ అలా ఉన్నారన్నట్టు సంగ దశలో అయితే పౌలకి పౌల గురించి తెలుసు వాళ్ళకి అందరికీ ఏ రీతిగా క్రైస్తవులను హింసిస్తుండేది తెలుసు కానీ కాబట్టి అతను అతన్ని సే అతన్ని మధ్యలో జమ చేసుకోవాలంటే వీరి మధ్యలో స్వీకరించాలంటే వాళ్ళకి చాలా కష్టం అనిపించేది డౌట్ గా ఉండేటోళ్ళు అన్నట్టు కానీ పేతురు అతన్ని స్వీకరించేట్టు మనం చూస్తాం ఎందుకంటే పేతురికి ఫస్ట్ దేవుడు ఆ యొక్క గెలుపునిచ్చాడు అనులకు సువార్త ప్రకటించడానికి కానీ పేసూరు నుంచి ఏం జరిగిందంటే ఇది పౌలుకి అనుగ్రహించబడింది పేసూరు నుంచి అది ట్రాన్స్ఫామ్ అయిపోయింది ఎందుకంటే పేసూరికి అప్పటికే టైం అయిపోయింది అన్న పెద్దవాడు వయసులో అయితే పేసూరు ద్వారా బయల్పరచబడింది నో డౌట్ సువార్త రక్షణ మార్గం కానీ పౌలు ద్వారా అన్యులకు అది విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు వరకు వెయిట్ పౌలు వస్తాడు అనేది వాళ్ళకి అది అప్పటికి ఇంకా పరిశుధాత్మ రాలేదు కాబట్టి వాళ్ళకి అది బయలుపరచబడలేదు పెంతకోస్త పండగ తర్వాత ఆ ఇట్లా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి పెంత పండగకు ముందే వాళ్ళు ఏం చేసిండ్రు పరిశుధాత్మ రాకముందే మతి ఎన్నుకున్నారు అసలు అయితే అది పౌలకు రావాలా ఆ అపోస్తలత్వం కానీ ఆయన అపోస్తల కంటే గొప్ప సేవ చేసినట్లు మనం చూస్తాం ఏంటంటే ఆట అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాం ఆయన అక్కడ మనం చూసినప్పుడు ఆ పెసలోనిక సంఘస్థలలో కొంతమంది డేరలు కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు జమా అయిపోయి పాటు జాయిన్ అయిపోయి ఆయన కూడా డేరాలు కొట్టి ఆయన తనంతట తానే సేవ చేసుకున్నాడు యాక్చువల్ గా అయితే ఈ ఈ పెద్దలందరూ ఆ ఎరుసేమ్ ఫస్ట్ సంఘం ఆరంభించబడినాక అంత్యోకియాలో రెండవ సంఘం ఆరంభించబడుతుంది ఈ అధిశంలో ఉన్నదేమో యూద్ మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సంఘం అది అంత్యోకయలనేమో అన్యుల సంఘం అంటే గ్రీసు దేశస్తులు రకరకాల తదితర దేశస్తులు రక్షణ పొంది స్టార్ట్ చేసుకున్న చర్చ్ అన్నట్టు ఈ చర్చ్ హిస్టరీలో ఇట్లా ఉంటది అన్నట్టు ఆ యూదులు మార్చబడ్డ సంఘం అది అందులో వీళ్ళందరూ పవర్ఫుల్ ఉన్నారు శిష్యులంతా అన్యుల సంఘం అయినా అంత్య ఇంకా ఎవరు లేరు అట్లా పవర్ఫుల్ గా రక్షణ అయితే పొందిండ్రు మనుషులు కాబట్టి వారిని ఆదరించాలా వాళ్ళకి బలపరచాలనేది ఈ ఎరుశల్యం సంఘం నుంచి పెద్దలను పంపడం మనం చూస్తాం అక్కడ అయితే ఎక్కడ మనుషులు రక్షణ పొందినా ఫస్ట్ విలేజెస్టర్లు ఇద్దరిద్దరు సేవకులను పంపించే వాళ్ళు సేవా విధానం అది అట్లనే మనం ఇక్కడ ఏం చూస్తామంటే పౌలు శిలలను ఒక స్థలంలో పంపించా మనం చూస్తూ ఉంటాం అది ఎక్కడ చూస్తామంటే మనము అపోస్త కార్యము పదిహేడవ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం అపోస్త కార్యం పదిహేడవ అధ్యాయంలో ఏం చేస్తారంటే ఆ వచనంలో పౌలు పౌలుకి యాక్చువల్ గా వీళ్ళకి ఏంటంటే సమస్య యూదులను ఎట్లా మార్చుకోవాలా వీళ్ళ ఫోకస్ అంతా యూదులను మార్చుకోవాలా ఎందుకంటే ఇస్రాల్ ప్రజలకి సత్యం అంతా దాన్ని తెలుసుకోలేక ఉన్నారు ఇప్పుడు దశలో కాబట్టి వీరి గుడ్డితరం నుంచి వీరిని బయటికి తీసుకొని రావాలా అనేది ఆ యొక్క ప్రేరేపణ అన్నట్టు కాబట్టి పౌలు ఎక్కడ పోయినా ఇది ఆశ్చర్యం ఏంటంటే మనము ఆ పాత నిబంధన కాలకు పుస్తకం చూసినప్పుడు బబులోను కాలంలో ఇస్రాల్ పిల్లలు ఏ రీతిగా బబులోను కాలం మొదలుకొని మన ప్రభు పుట్టేంత వరకు ఇస్రాల్ పిల్లలంతా ప్రపంచం అంతటా కొందరు అనిలల్ని పెళ్లి చేసుకున్నారు కొందరు అనిలతో పాటు జీవించారు కొందరు ఆ అనులలో వివిధ రకమైన ఆచారాలు పాటించినట్టు మనం చూస్తూ ఉంటాం ఆ ముఖ్యంగా ఏంటంటే యూదులలో కొంతమంది ఈ మంత్రాలు నేర్చుకోవడం మనం చూస్తాం అది మనకు ఆశ్చర్యంగా ఉంటది యాక్చువల్గా అయితే అది నేను ఎక్కడ చూస్తున్నానంటే ఇరవై పంతొమ్మిదవ వచనం నుంచి చూస్తూ ఉంటాం పంతొమ్మిదవ వచ్చనంలంతా వాళ్ళు ఆ బొమ్మలు మన మంత్ర మంత్రాలు నేర్చుకున్న వాళ్ళంటే మంత్రాలు నేర్చుకున్న వాళ్ళని మనం చూస్తున్నాను అనే ఒక వ్యక్తి ఉంటాడు తన కుమారులు కూడా దయ్యాలను వెళ్లగొట్టడము ట్రై చేస్తారు కానీ దయ్యం వాళ్ళ మీద పడి వాళ్ళని వాళ్ళని వాళ్ళ మీద వారి మీద పడి వారిని లొంగ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాము దాని తర్వాత ఎక్కడ పోయినా కాని ఒకటి ఆశ్చర్యం ఏంటంటే యూదులే దేవుని సేవ ఇది నేను నేర్చుకున్నా ఎక్కడ గాని ఈ శిష్యులు ఎక్కడ సేవ చేసినా అక్కడ ఫస్ట్ ఆటంకపరిచేది యూదులే అయినా గానీ ఈ పౌలు సేవా విధానం ఏంటంటే యేసు ప్రవ్వే రక్షకుడు ఆయననే రాబో మెసయ అని రుజువు పరిచే సేవా విధానం అయినదంతా ఎందుకంటే ఇస్రాయల్ పైలో ఎదురు చూసిందే ఆ వెలుగు కదా ఏస్ట్రో గురించి రక్షకుని గురించి ఆయన బయలుపరచబడ్డప్పుడు వాళ్ళకు ఎందుకు అతని గ్రహించలేదు అనేది చెప్పడానికి కొరకే ఈయన ఆసక్తితో వాళ్ళకి చూపించండి ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనము పదిహేడవ అధ్యాయంలో పదకొండవ స్టంలో బెరియా సంఘస్థల గురించి అక్కడ మాట్లాడతాడు దాని తర్వాత సెసోనిక సంఘస్థ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఆ పద వర్షంలో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియాకు పంపించేది వారు వచ్చి యువతల సమాజ మందిరంలో ప్రవేశించింది వివిధ తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలైన చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనంలు వచ్చేది ఇది క్రైస్తవ జీవితంలో మనం బెరియా బెరియా సంగతుల జీవన విధానం ఎట్లుందంటే ఆత్మీయ విధానము వారంట ప్రతి దినూ లేఖను పరిశోధిస్తున్నారంట అంటే వాళ్ళకి ఇంకా వేరే పనులు లేవా వాళ్ళు ఏమి ఉద్యోగాలు బిజినెస్ చేసుకోవట్లేరా చదువుకుంటలేరా అంటే ఆశ్చర్యం ఉంటది అక్కడ అవన్నీ చేసుకున్నా కూడా వాళ్ళు ప్రతి దినము లేఖనులు వచ్చేది అందుచేత చూడడానికి అది ఆశ్చర్యం అందుచేత వారిలో అనేకులు ఘనత గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించారు అంటే బహు డబ్బు గలో లేళ్ళంతా రిచ్ పీపులే స్వీకరించగలిగినారు ఎందుకంటే లేఖలను పరిశోధించడం వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి అయితే పదమూడవచనంలో మనం చూస్తాం అయితే బెలియాలో కూడా పౌలు దేవుని వాస్యము ప్రచున్నాడని తెసలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన రేపి కలవరపరిచేది వీళ్ళు చేసే పని అన్నట్టు ఎప్పుడైనా గానీ యూదులు మొదటి నుంచి పాత కాలం మొదలుకొని ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా క్రైస్తవులకి వాళ్ళు వ్యతిరేకస్తలే అసలు వాళ్ళ దేశంలో ఏసు ప్ర గురించి సువార్త ప్రకటిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ రోజు కూడా ఎప్పుడన్నా విన్నాము మనమే ఇస్రాయల్ దేశంలో ఏస్రో పుట్టిన దేశంలో క్రైస్తవ సంఘము పుట్టిన దేశంలో ఏసు ప్ర గురించి అరెస్ట్ చేస్తారు అంటే వాళ్ళు యాంటీ అంటే అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్ అంటే ఇంగ్లీష్ లో క్రీస్తుకి విరోధులు ఎక్కడి నుంచి పుట్టిండ్రు అదే దేశాలకు వెళ్ళి తన సొంత సహోదరులే కదా రక్త సంబంధిపులే పౌలంటాడు దేహ సంబంధులే వీళ్ళు వాళ్లే ప్రభుకి విరోధమైనది కాబట్టి ఈ రోజు అంత్యక్రీస్తు ఎవరు కాదు ప్రకృతి లేయర్ లో చూస్తే మనం ఫిజికల్ లేయర్ అంటాం కదా స్పిరిచువల్ లేయర్ మనకు తెలిసి ప్రవర్శన విధానం ప్రకృతి సహజంగా వాళ్లే అంత్యక్రీస్తు దాని మనం ఆత్మీయంగా చూస్తాం అభిషేకము పొంది వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేసిన వాళ్లే దేవునికి వ్యతిరేకంగా లేక అంత్యక్రీస్తు లాగా అందుకే మీలో నుండి అనేక మంది బయలుదేరేది యోహాను భక్తుడు కాబట్టి ఆత్మీయ ఫిజికల్ లేయర్ లో చూస్తే ఇస్రాయల్ పదలే లేక ఇస్రాయల్ దేశమే అంత్యక్రీస్తు దేశం లాగా మనకు కనిపిస్తూ నుంచి పాత నిబంధన కాలం నుంచి ప్రవక్తలను చంపింది దేవుని భక్తులను చంపింది నిరపరాధులను చంపింది అది దాని అంతమంది అపోస్ హింసించింది ఎంతమంది క్రైస్తవులను చంపింది మొదటి దశాబ్దంలో మన ప్రభుత్వానికి తిరిగి లేచి వెళ్ళిపోయినాక సువార్తూ ఎంతమంది క్రైస్తవులను చంపింది ఆ దేశం అది అంత్యక్రీస్తు ఫిజికల్ లెయర్ లో మనకు ఉంటది కానీ ఇప్పుడు మనకు తెలుసు నీ సహోదరిని నీ హృదయంలో ద్వేషిస్తే నువ్వు అప్పుడే అతన్ని నరహత్య చేసినట్లు కాబట్టి ఈరోజు ద్వేషము మనకి చర్చి లోపలనే కనిపిస్తూ ఉంటది ఒకరి మీదకి ఒకరు ఒకరి మీదకి ఒకరు బ్రదర్స్ మీదకి బ్రదర్స్ సిస్టర్స్ మీదకి సిస్టర్స్ ఫాస్టర్స్ మీదకి బ్రదర్స్ సంఘస్థులు సంఘస్థుల మీదకి ఫాస్టర్లు అంతా దేశం ద్వేషంతో నిండి నరహంతపులుగా మార్చిపోయి మరి మారిపోయింది క్రైస్తవ సంఘం ఈరోజు కాబట్టి ఇది అంత్యక్రీస్తు లాగా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటది ఆత్మీయ లేయర్ లో చూస్తే కాబట్టి మనకు తెలుసు రెండు అంచెల బాడీ గల కట్టుగా మరి ఫిజికల్ గా కనిపిస్తుంటది స్పిరిచువల్ గా కనిపిస్తూ కాబట్టి పౌలు ఈ ఎక్కడ పోయినా యూదులు ఈ రీతిగా అడ్డగిస్తున్నప్పుడు చాలా ప్రయాసపడతాడు ఇది మనం నేర్చుకోవాలి మన సేవ జీవితం కూడా బహు ప్రయాసంతో ఉంటది ఎందుకంటే లోపల ఇవి చెప్పడం బహు కష్టం ముఖ్యంగా సర్పములు తేలివి ఎప్పటికీ వినవి వాక్యాలు మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళకి అథారిటీ ఉంది వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మిందే సత్యం అనుకుంటారు నువ్వు ఎవరికి చెప్పేది వారు అనేది కానీ మనము ఆ తెలుసు ఆ రెండు గుంపులు ఎట్లా అందుకే మన సేవా ఆ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న దేవుడి చెంతాన్ని నడిపించాలి ఎందుకంటే అది పెద్ద గుంపు అది ప్రపంచం అంతటా పెద్ద గుంపు అయితే ఈ ఆశ్చర్యం ఏంటంటే నేను ఇక్కడ ఒకటి చూసిన ఇది మనకు ప్రవచనాత్మకంగా జ్ఞానిస్తే కూడా ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోలేదు వీళ్ళు యూదులు యూధులు ఏం చేశారంటే వాళ్ళు ఈ పౌలు క్రైస్తవులకి వ్యతిరేకంగా ఏం చేశారంటే అక్కడ ఉన్న ఆ దేశంలో కొంతమంది అన్యులను లేపిండ్రు అనిలని రెచ్చగొట్టిండ్రు అనిలని రెచ్చగొట్టి మొత్తము ఆ పట్టణం అంతా గలివిలి చేసి పడేసినారు అంతా క్రూరులు వీళ్ళు యూదులు బహు దేవుని వాక్యానికి బహు క్రూరంగా ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు వాళ్ళని ఆ సైతాన్ పై కూర్చుంది మరి ఏడు చెడ్డ ఆత్మలను తీసుకొని పోయి ఆ దేశంలో ఈరోజు భయంకరంగా ఉందన్నట్టు ఆ దేశ వ్యవస్థ ఆర్థికంగా సరే అభివృద్ధి ఉంటారు ఎందుకంటే వాడు ఫిజికలీ రిచ్ స్పిరిచువలీ పువర్ వాడి అంటే వాడి విధానం అన్నట్టు అన్ని గొప్ప వింత వింతలు వాళ్ళు కనుక్కున్నారు గొప్ప ప్రపంచంలో మంచి మంచి అన్ని కనుక్కున్నారు కానీ ప్రభుకి దూరంగా ఉన్నారు చాలా మంది ఏమంటారు చూడు వాలు దేవుని బిడ్డలు వాళ్ళు పరిశుధ జనాంగం కాబట్టి వాళ్ళలోనే చాలా తెలివి గల వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ప్రపంచంలో దేం ఏం లాభం వాడికి ఎంత తెలివి ఎంత జ్ఞానం ఉన్నా వాడు రక్షణ పోగొట్టుకున్నాడు కదా వాడికి తెలుసు రక్షణ అనుభవం అయినా కానీ అని పోగొట్టుకున్నాడు కొంచెం ఓపిక బట్టి ప్రభులు స్వీకరించి రక్షణ పొంది వాళ్ళందరూ ఈ రోజు దేశమంతా సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు వ్యభిచారంతో నిండింది ఆ దేశం ఈరోజు భయంకరంగా నరహత్య నిరపరాధులను ఎంత మందిని ఈరోజు కూడా చంపుతుంది ఆ పాలస్తీన్ దేశంలో ఆ ముస్లింస్ ని విపరీతంగా చంపుతుంది ఆ దేశం కాబట్టి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయం ఎందుకంటే నరహత్య చేయకూడని చెప్పిన దేవుడు తన సొంత ప్రజలు ఆ రీతిగా చేస్తే ఆయన సమర్థిస్తాడా సమర్థించే దేవుడు కదా ఆయన తప్పుని తప్పే అంటాడు మనం కూడా మన ప్రభు పక్షంగా ఉన్న వాళ్ళం కాబట్టి వాడు యూదుడైనా ఇస్రాయల్ దేశస్తుడైనా నిరపరాధులు అనులైనా ఎవరైనా కానీ నరహత్య నరహత్యని మనం దాని అట్లనే కాబట్టి వాళ్ళు ప్రకృతి సహజంగా ఇస్రాల్ ప్రజలు ఆ యొక్క అరబ్లని ఎంతో మందిని చంపుతా ఉన్నారు ఈరోజు స్త్రీలని పిల్లలని మరియు అన్యాయంగా చంపుతా ఉంటారు దానికి అమెరికా సపోర్ట్ చేస్తూ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు చెప్పండి అమెరికా యాంటీ క్రైస్ట్ లాగా నాకైతే నువ్వు యూదులని సపోర్ట్ చేస్తున్నావు పాలస్తీనాలో స్త్రీలు పిల్లలు ఎంతో మంది చనిపోతుంటే నువ్వు పాల అమెరికా దేశం క్రైస్తవ దేశం అని చెప్పుకొని ఇసలకి సపోర్ట్ చేస్తే నువ్వు యాంతీక్రైస్త మారతలేవా కాబట్టి ప్రపంచం అంతా యాంటీక్రైస్త చెప్పాలంటే అంత్యక్రీస్తు లాగా మారిపోయింది ప్రకృతి సహజంగా ఆ దేశం అంటే ఆత్మీయంగా క్రైస్తవులే మారిపోయినారు దేవునికి విరుద్ధంగా కానీ ఆయన పేరు తీసుకుంటారు అనేకులు నా పేరట వస్తారు అన్నాడు అవును మళ్ళీ ఆయన పేరు తీసుకొని కూడా ఆయనకు వ్యతిరేకంగా ఇది బహు మోసకరమైన కాబట్టి పౌలు ఈ విషయం గురించి చివరిగా ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే ఆ అపోలో తర్వాత మనం చూస్తాం పంతొమ్మిదవ అధ్యాయంలో అపోలో సువ రక్షణ పొందుతారు అక్కడ దాని తర్వాత వాళ్ళందరూ బాప్సిజం పొందుతారు దాని తర్వాత పరశుదాత్మస్తారు వాళ్ళ మీది ఫస్ట్ టైం అపోలో మీదికి పరశురాత్మ రావడము అయితే నేను అక్కడ చూసిన ఏంటంటే అపోలోకి కూడా పన్నెండు మంది శిష్యులు ఉంటారు ఎగ్జాక్ట్లీ అది ఎక్కడ చూస్తామంటే మనము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో వాళ్ళు బాప్సం పొందినాక లెక్క పెట్టండి ఇంకటి నాకు ఈ ఆశ్చర్యం ఏంటంటే ఈ లూకా సువార్తె కూడా అంటే ఈ లూక అనే వ్యక్తి గ్రీసు దేశస్తుడు యాక్చువల్ ఆయన యూదుడు కాదు బైబుల్ అంతా యూదులు యూద మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రాసిన వాళ్ళు ప్రవక్తలే కాని రాజులే కాని ఇవన్నీ పుస్తకాలే గాని సువార్తలే గానీ పత్రికలే కాని ఇవన్నీ రాసిన వాళ్ళంతా కానీ ఒక లూకా మన లూకా సువార్త మరియు అపోస్ల కార్యములు ఒక అన్ని అంటే రక్షణ పొందిన ఒక డాక్టర్ అయిన లూకా ఆయన గ్రీస్ దేశస్తుడు ఆయన రాసిడు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఎందుకంటే బయటపడ తక్కిన వాళ్ళంతా లోపల వాళ్ళు ఈ బయట వాళ్ళు ఎక్కడ రాసి చూడండి ఏడవ వర్షంలో వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు అంతా క్లియర్ గా రాస్తున్నాడు కాబట్టి ఇంచుమించు అంటున్నాడు మళ్ళా పన్నెండు గురు అంటే ఆయన లెక్క కడుతున్నాడు ఈ పన్నెండు అనేది బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన ప్రభువుని వెంబడించిన వారు పన్నెండు మంది శిష్యులు వాళ్ళందరూ ఈరో మతం నుంచి బయటకు వాళ్ళు కానీ అపోలోను వెంబడించిన వాళ్ళు పన్నెండుగురు అన్ని వీళ్ళు అంటే ఇవి ఆత్మీయ దశలో ఈ నంబర్స్ నెరవేరుతూనే ఉంటాయని ప్రభు మనకి జ్ఞాపం చేస్తూనే ఉన్నాడు దాని తర్వాత ఏం జరిగింది మనము ఆ రోజు ఆ వాళ్ళ అపోస్ అపోలో తన శిష్యులందరూ బాప్సం పొందినాక ఏం జరిగింది అన్నప్పుడు పదకొండవ మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను ఇది మనము ప్రార్థనా స్వీకరించాలి ఈ వాక్యం ఎందుకంటే మీ సేవలో విశేషమైన అద్భుతాలు జరగాల మనం దానికోస ప్రయోజపడుతున్నాం ఎందుకంటే విశ్వాసము దాని దాన్ని మనము క్రియారూపకంగా చూపించినప్పుడు అద్భుతాలు జరగాల మరి ఇక మీదట ఈ లాక్డౌన్ తర్వాత అన్లాక్ తర్వాత భయంకరంగా విస్తరిస్తూ ఉంటుంది రోగాలు విజృంభిస్తూ మనుషులు భయంకరంగా శ్రమలకు ఫాల్ అవుతూ ఉంటారు మనకు తెలుసు ఇంకా మహాభయంకరంగా శ్రమలు ఓపెన్ ప్రపంచం అంతటా స్టార్ట్ అయిపోతాయి మరణ కావడం స్టార్ట్ అయిపోతుంది అటువంటి టైంలో మన సేవలో విశేషమైన అద్భుతాలు జరగాల డాక్టర్ల ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే నీకు వ్యాక్సిన్స్ ఇవ్వకపోతే నీకు ఉద్యోగాలు ఇవ్వరు స్కూళ్ళలో తీర్స్ ఇవ్వరు ఇంటర్వ్యూస్కి రానివ్వరు కాలేజీలో తీర్స్ ఇవ్వరు ఇవి చాలా భయంకరంగా ఉంటుంది అన్నట్టు అడుగు పెట్టనివ్వరు ఇట్లా జరగబోతుంది ఇతరలో కాబట్టి మరి ఆ వ్యాక్సిన్స్ ఏమో అంతా పాయిజన్ అవి అవి మన శరీరాలకు పోతే మరీ అన్యాయంగా మన శరీరాలు మరి అటువంటి టైంలో సేవా జీవితంలో ఉన్న మనము అన్యలని గొప్ప జనాన్ని ఎట్లా మనకి అటువంటి అటువంటి ఆ యొక్క కొత్త వరాలు గానీ అద్భుతాలు చేసే వరాలు మనకు అవసరం కాబట్టి పదకొండవ స్థానం చూసిన ప్రకారంగా దేవుడు పౌల చేత విశేషమైన అద్భుతాలు చేయించాను ప్రవ్వా మా చేత కూడా విశేషమైన అద్భుతాలు చేయించు ప్రవ్వా అన్న ప్రార్థన ఈ రోజు మనకు అవసరం నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఇటువంటి విశేషమైన అద్భుతాల చేత మన సేవ ముందు కొనసాగాల ఇక మీదట నేనేదో ఉత్తగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటా ఆదివారాలు వస్తేనే వాక్యం చెప్తా అనేది కాదు మన సేవ జీవితం నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా గానీ ఇది మటుకు రెడీగా ఉండాలా ఆ ఉద్యోగం టైం దొరికితే పోయి సేవ చేయాలి అప్పుడు ఏం జరుగుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి నేను ఈ లాక్డౌన్ లో ఒకటి గమనించిన ఏంటంటే ఎటువంటి జ్వరాలలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్రార్థన చేస్తే ఆ క్షణంలో విడిచిపెట్టిపోతున్నాయి మనుషుల శరీరాలను అది నేను చూస్తాను సేవలో నా జీవిత విధానంలో ఈవెన్ నా సొంత శరీరం మీద నేను ట్రై చేసుకున్నా నా తొంత శరం మీద ఎస్య ఉన్నప్పుడు నేను దాన్ని ఎట్లా గడించిన ఏ శ్రీ కృష్ణుడు మీకు అధికారం లేదు అని నేను గడ్డించినప్పుడు ఆ క్షణం అది విడిచిపోతుంది ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు ఈ లాక్డౌన్ లో దేవుడు ఇచ్చేయండి కాబట్టి ఆత్మీయంగా మనము ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గానీ అమలు పరుచుకుంటలేము కాబట్టి ఇక మీద మనం అమలు పరుచుకోవాలి ఎందుకంటే అన్ని పొందినామని ప్రార్థించామన్నాడు శత్రు బలాంతుల మీద అధికారం ఇచ్చిన అన్నాడు ఇప్పుడు వాటిని మనం అమలు పరచుకోవాలి ప్రభావ నాకు మీరు ఆజ్ఞాయించిన ప్రభా అధికారం వండి బ్రవ్వ అని ప్రార్థించుకోవాలి అటువంటి అధికారం మీకు ఇచ్చినప్పుడు నీ సేవలో కొత్తగా వాక్యం చెప్పడమే కాదు వాక్యం చెప్పినాక వెనువెంట అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మార్కు వార్త పదహారా దాం చివరి వర్షంలో చూస్తాం వాక్యము పోతే పోయే కొద్దీ అద్భుతాలు జరుగుతూనే ఉంటుంది అద్భుతాలు జరిగే కొద్దీ వాక్యం స్థిరపరచబడతా కాబట్టి అటువంటి విశేషమైన అద్భుతాలు మన ద్వారా దేవుడు చేపించబోతుంది ఈ రోజులలో దాని కొరకు మనం ప్రతి ఒక్కరూ సిద్ధపడాల ఐహికమైన విచారాల చేత లోకాశాల చేత కొట్టుకోని పోకుండా ప్రతి క్షణం వాటి కొరకు కనిపెట్టుకోవాలి మనం ప్రభావ నేను సిద్ధంగా ప్రభావ నాకు అటువంటి విశేషమైన అద్భుతాలు నా సేవా జీవితంలో మీరు జరిగించండి ప్రభావ మీరే మాకు సహాయకులు సహకారులు అనే వాక్యం చెలవిస్తుంది అటువంటి సేవల జీవితంలో ప్రభు మనందరినీ నడిపించాలనేసి మనం ప్రార్థిస్తాం పరశుందర బాబు తండ్రి మీకు వదనాలనైనా ప్రభా పువ్వులు ఎంతగానో ప్రయాసపడండి ప్రభావ తన సొంత ప్రజలే తన సేవకి వ్యతిరేకంగా ఉన్నారనైనా ఈ రోజు కూడా అట్లనే ఉంది ప్రభా క్రైస్తవ జీవితం తన సొంత వాళ్ళే వ్యతిరేకంగా ఉన్నారు ప్రభా చర్చసే వ్యతిరేకంగా ఉంది ప్రభా సత్యాన్ని ప్రకటించేటప్పుడు అవునైనా అందుకు తండ్రి అద్భుతాలు జరుగుతలేవు ప్రభా విశేషమైన అద్భుతాలు జరుగుతలేవు నైనా మీరు కనికరించండి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా మాకు అటువంటి విధానం అనుగ్రహించండి అటువంటి అధికారం అనుగ్రహించండి మేము చేసినప్పుడు ప్రభా విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభా ఆ యొక్క వైరస్ బారిన పడ్డ వాళ్ళు మేము ప్రార్థన చేస్తే వాళ్ళు వాటి నుంచి విడుదల పొందాలా ప్రభావ స్వచ్ఛతలు జరగాలైనా ఆ యొక్క వ్యాక్సిన్ సమస్యల నుంచి వాళ్ళకి విడుదల కావాలా ప్రభావం ప్రార్థిస్తే ప్రతి విషయంగా విశేషమైన అద్భుతాలు మీరు జరిగించండినైనా ఆశ్రయించండి ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము పోలాగా సహాయపడమని మీ దాఖ వరకు మమ్మల్ని అందరినీ పరచుకోమని ఏ సీకరిస్తున్నా అని ప్రార్థిస్తున్నాం తండ్రిస్తున్నా అదే మీరు అనిపిస్తుందాసుకోవా మనం ఎక్కడైతే అక్కడి నామం పెట్టడానికి మనం దయచేయండి మన ప్రతి బుద్ధిపరచండి మనం ఏ సంవత్సరంలో ప్రతి సంవత్సరం నిర్వహణ దయచేయండి నీటి ఆశీర్వాదాలు దయచేయండి వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదకి రావాలా ప్రతి అనారోగ్యం మీద విడుదల మంచి ఆరోగ్య బలం దేవుడి గొప్ప కాలాన్ని విడిగించడం ఏం చేస్తుంది కదా ఎంతమంది అయితే వైరస్ బాధపడుతుందో ప్రతి ఒక్క బిడ్డ సొక్కపరిచారం కదా ఇంకే బంధనాలు ఇస్తాం మరి ముక్కల్ని ఎంతమందికైతే ఇప్పుడు వైరస్ వచ్చిందో మన ముక్కల్ని సొక్కపరిచేయండి మంచి ఆరోగ్య దళాన్ని శక్తి ధరించింది హాస్పిటల్ ఆక్సిజన్ కానీ దిగా వాళ్ళకు మన ప్రతి బిడ్డ ఎక్కువ ఇంటికి బయటికి మనం గొప్ప కారాన్ని ఎత్తు ఇతర రోగాల బాధపడుతూ హార్ట్ ప్రాబ్లం వాళ్ళ ముట్టపరండి మంచి ఆరోగ్యపరం మంచి శక్తిని దించండి మీరు గొప్పతండి కుదల క్రీమండి వందలు మొదలొడి మొదలైంది అదేవిధంగా చేస్తు బెడుతున్నవా మళ్ళీ అదే విధంగా పరిశుభ్రంగా మార్కండి మరి ఈ వర్షకాలంలో ఎంతమందికి అయితే నష్టం జరిగింది ఆస్తి నష్టము మన వంట నష్టం ఎంతమందికి ఎల్లు లేకుండా ఎక్కువ కొండ సాయం చేసుకున్న వ్యక్తులు ఇంకా ఆశీర్వాదాలు దండి అనే కొన్ని నిజముల దేవుడు ఏసు ప్రభు సత్యుల దేవుడు ఏసు ప్రభు మా గురించి తను సినిమా బలి ఇక్కడ నమ్మా ఈ గొప్ప కారాన్ని గురించి ఈ గొప్ప విజయాన్ని మీరు దండి కనికరంగా మొర పెడుతుంది మొరం దయచేయమని ఏసుకృష్ణ పరిశుభ్ర గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ దేవ పరిశుద్రమైన చిన్న కాలంతో మమ్మల్ని అందరికీ తర్వాత సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్న తర్వాత కృపలు ఉంటే కృపలు మాకు ఓ దేవ మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మీకు ఓ ప్రభావ అరక్షి మమ్మల్ని చెప్పుకున్నది మీకు చరిత్ర మమ్మల్ని దాచిపెట్టుకున్న తర్వా మీకు చెడు మమ్మల్ని ఉదేశ్వశి కాపాడి నర్పించిన విధానం బట్టి మీకు అన్నాడు ప్రభావ మీకు ఏ కృతజ్ఞత నర్పించుకున్న సమస్య మధుమా ప్రభావం మహాకేజులు మహాశ్వరుకే కలిగిన కాక హలవ ప్రభావి కొద్ది కాలే స్థమైన వాకిందరూ మాత్రమే మాట్లాడారు ప్రభావాల సేవ జీవితంలో ప్రభావం ప్రభావ ఆయన ఇందుల గురించి ప్రభుత్వం ప్రయాసినారు వాళ్ళ గుడితనంలో ప్రభావంత సత్యాన్ని వీరే రక్షకుల ఎంతగానో ప్రయాసినారు అలాంటి ప్రయాశ్రమం ద్వారా ప్రభావం ఎంతో మంది వ్యతిరేకించిన ప్రభావ పౌరులు అయినా గానీ తన ఇంత క్షమ పడ్డగా ప్రభుత్వం ప్రభావ ఆయన ప్రభావతను ఎంతో మంది తిరికరించినారు కొంతమంది స్వీకరించిన తవా ఆ రీతికి అందించడం లేదు శ్వాస పరిగణించాలి మేము చూస్తున్నాం కవా అవుల ద్వారా కావాలి విశేషమైన అద్భుతాలు మీరు చేయించిన తర్వా కాలంలో ఆయన మీకు ఏమన్నా కావా మా సేవలు చేస్తావా మేము అలాంటి అద్భుతాలను మా ద్వారా మీరు చేయించాలి చెప్పావా వేరే వాళ్ళ సాయకులు నడిపించాలంటే సేవకులు మీకు సిద్ధపడాలి కదా ఏ నిషాలు భయపడుతున్నారు కావా ఏ నిమిషాలు చింతించకుండా ఎక్కడెక్కడ కావా ఈ లోకం మీద కాంప్రమైజ్ రాసిన తర్వా మీకు నీటి పక్కన ధైర్యంగా అన్నిటిని ప్రకటించాలని మీరు అనేకలు గుర్త ఎన్నో పెద్ద విషయాలు అనిపిస్తారు కావా అయినా ఏ కుటుంబం సంపూర్ణ చిత్రాన్ని గ్రహించడానికి మమ్మల్ని సహాయం చేయడం తర్వా అన్ని మీరే మాకు సహాయం నడిపించండి ఎన్నెన్న విషయాల ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రధానికి ఉన్నారు కాబట్టి నుంచి జాగ్రత్తగా ధ్యానించుకోవా అటు మా హోదా భద్రత అనుభవపూర్వక ప్రకటించాల నూతనంగా మా అభిషేకం ద్వారా మా కొంత జీవితాలతో రోజు మనం సాధ్యం చేసి ప్రవరకు ఆ దయ్యాల రోజులు విచ్చిపెట్టుకోవాలా ప్రభావాలంటే గొప్ప విజయం తర్వా వి ఆదిష్టమైన నా తండ్రి నా దీవానికి వంద మీద గొప్ప కార్యం జరిగించడం ఆదిష్టమైన ఇంకా ప్రభావం నాలుగు త్వరగా నడిపించండి అయినా ఓ దీవ ఇస్తువాలి గీతా తండ్రి నూతన కార్యం జరిగించడం ఆదృష్టమైన జీవించి ఆశ్రదించండి మన దరించడం ఆదేశమైన గీతనికి జీవించే పిల్లగా మీరు సమర్పించుకోవాలి జీవించే పిల్లగా ఎప్పుడన్నా కానీ ఏ స్థితిలో కానీ కానీ ప్రావా ప్రతి దశలో కూడా నేను మైమ పచ్చాన సహాయపడను తావా ధాన్యుడు ప్రవా అంత బిజీగా ఉంది కూడా ప్రభావ తను మీకు మూడు సార్లు అంత సాధన ఎంతగా మీ వాక్యమే ధ్యానించండి ప్రావా వాళ్ళ ధాన్యాల కలిసి అంత బిజీగా లేదు ప్రభావ నేను ఇస్తే నా తల్లి మేము ఏ స్థితిలో కన్నా ఉన్న సమయంలో ప్రభావం మీ వాక్యమే ధ్యానించాలా ఎప్పుడు ఆత్మలనే జీవించాలా ఇష్ట ఎందుకప్పుడు మైపర్చాలేమి ఆనందిస్తూ ఆత్మరూపంలో ప్రభావాస్తూ ఘనపరచుకోవా కీర్తనతో అత్యంత అనేక నడిపించాలా అలాంటి అనుభవాలను నడిపించుకో ఆది అతి బిడ్డ జీవించి ఆచరించి ఆ జీతంలో నూతన కార్యాలయం జరిగించండి నా దీవన వాక్యం పట్ల ఆసక్తి పట్టిదైనా ఎందుకంటే ఈ చివరి కాలంలో ప్రభావ ఆయన ఈ సుఖ ప్రేమ చల్లారిపోతుంది అన్న ప్రభావ్ చివరి వరకు ప్రభు నీ కొరికి నేను ఆ కలివరి నీ మర్చిపోతున్న ప్రభావ ఆ ప్రేమలను కనిపెట్టుకోవాలా నుంచి ఉండాలా అన్నిటిని ఆ ప్రేమలకు నడిపించాలా కానీ శివగీతం నడిపించడం సాధిస్తామైన నూతన పర జరించి కాకపోతే అందరూ సిద్ధపరచుకోవాలి సాధిస్తున్నాం ఎవరు లేరు కదా ఇంకెవరు చేసి క్లోజ్ చేస్తా లేకు తండ్రి మీకు వందనాలేస్ అయ్యా విశ్రాయాల తండ్రి మీకేస్తూ తెలుస్తోత్ర నాగా సత్యశ్వరుడికి మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ఇస్తాయా ఈ ఉదయం కాలం మిమ్మల్ని సత్యించడానికి మీరు మాకు టైం ప్రభా ఇటువంటి టైం ఎంత దొరకలేదు ప్రభావ ఎంతమంది తది ఇటువంటి అవకాశం లేక తను మళ్ళీ కొనుక్కొని పోతున్నారు ప్రభా అని ప్రేమించారు అవును ప్రభు మీరు ప్రేమించి మాకు ఈ టైం దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ఇస్తాయా ప్రభావ అవును ప్రభా పావులు ఎంతగానో ప్రయాసపడి సేవ చేసినట్టు మీరు మా తను మాట్లాడిన మేము అదే అదే రీతి ప్రయాసపడాలా ప్రభు కాంప్రమైజ్ కావాలి ఓ ప్రభుత్వం గంటలు గంటలు మీలోసారి మీతో సమయం సహవాసం మేము గడపాలా ప్రభు మీతో మేము సంభాషించాలా ప్రభు గంటలు గంటలు ముఖాముఖిగా మిమ్మల్ని చూడాలని ఓ ప్రభు మీరు పవర్ మాకు శక్తిని అనుగ్రహించినారు పరిశుధాత్మను అనుగ్రహించినారని అయినా శత్రు బలం కంటే మాకు అధికారం ఇచ్చినారు ప్రభు అంతగా పవర్ మీరు మాకు కానీ దాన్ని మేము వాడుకుంటలేం ప్రభావ ఎంత పెద్ద న్యూక్లియర్ బాంబ్ అంత ఎనర్జీ లాగా మాకు ఇచ్చినా కానీ దాన్ని మేము వాడుకోలేకపోతున్నాం ప్రభా క్రైస్తవ జీవితం ఆ ఈ రోజు ప్రభా ఎంత శక్తిని ఇచ్చినా దాన్ని వాడుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా నిరర్థకం చేసుకుంటున్నారు ప్రభా వారి పిలుపుని వారి ఏర్పాటుని అయినా వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కనికరం చూపించండి వారికి క్షమించండినైనా వారి హృదయాలు తను మళ్ళీ వీటిని గ్రహించాలని వాటిని ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రభా వీటిని తెలుసుకోవాలా వాటిని ప్రధానంగా జీవించాలా ప్రభా అవును అయినా ఎవరు తిరుమలి అంత వరకు సహించిన వాడే పర్లక రాజంలో ప్రవేశించని వాక్యాన్ని కలిగిస్తున్నాయినా క్రైస్తవులకి సత్యం గ్రహించాలనే వాళ్ళే సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి దూరదర్శనం అందరినీ ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఇక వైరస్ బారిన పడిన వాళ్ళ తల్లి లక్ష లక్షలు వెళ్ళిపోతున్నారు మీరు మాకు మార్చి లో చూపిస్తారు తండ్రి మిలియన్స్ మిలియన్స్ పోతారని ఇప్పుడు దగ్గర దగ్గర మిలియన్స్ వస్తున్నారు ప్రభా సెప్టెంబర్ మిలియన్స్ దాడుతున్నారు ప్రభా మీరు చెప్పిన వాక్యమే నెరవేరుతుంది తండ్రి మీరు చెప్పిన మాటనే నెరవేరుతుంది ప్రభా అవును ప్రభా మీరు అప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కూడా మీరు మాతో మాట్లాడారు నేను జనులు కుప్పలు కుప్పలుగా చనిపోతారని అది ఇప్పుడు మా కాలంలో నెరవేరుతుంది ప్రభా మీరు మాకు సహాయకులు ఉన్నారు మీరే మాతో పాటు మాట్లాడినారు అనేసి సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభావ మాకు అనుమానం లేదు ప్రతి వాక్యాలలో మీరు సహాయకులు ప్రతి ప్రవచనాలు ధ్యానిస్తేటప్పుడు మీరు మాతో మాట్లాడనారు ప్రభావ వాటిని మేము తిరిగి తిరిగి ధ్యానిస్తున్నాం ప్రభావ మేము మమ్మల్ని బలపరుస్తుంది పొందాలి ప్రభా మరి విశేషమైన సేవ మీరు మాకు అనుగ్రహించబోతున్నారు తండ్రి అవును ప్రభా విశేషమైన అద్భుతాలు మేము చూడబోతున్నాం నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు నైనా అవును ప్రవ్వ మహా అద్భుతాలు మా సేవా జీవితంలో చూడాలా ప్రవ్వ గొప్ప గొప్ప జనులు తన పలిపించే రావాలా ప్రభు అటువంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించి ప్రదర్శన ఆశ్రయించి వారు చేసిన బాధల్లో ఆర్థికంగా మెరుగుపరచండి అతను మళ్ళీ శాంతి సంబంధించి బిడ్డల భవిష్యత్తును ఆశ్రించి తదులలో సహాయపడండి మీరు ఆఖరి వరకు మమ్మల్ని అందరినీ చదపరచుకోమని యేసుక్రీస్తు నామం ప్రార్థి నామం తండ్రి మన ప్రభు ఏసు మన ప్రభుైన యేసుకు ఇసుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఆమెన్